భగవద్గీత పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం రెండు నిమిషములు ఇప్పుడు మీరు నామస్మరణ చేసినారు జీవితములో అనగా మీ మీ జీవితములో సువర్ణాక్షరములతో లిఖింపబడేటువంటి సమయం అండి దక్కిన సమయం అంతా గాలిలో పోతుందండి వృధ సబ్స్టాన్షియల్ టైం కన్స్ట్రక్టివ్ టైం పరమాత్మ యొక్క దృష్టిలో చూడం జనుల యొక్క హృదయం ఏ విధంగా ఉన్నదో ఉన్నదో అది ఎక్కువగా పరిగణింపబడుతూ ఉంటుందండి అధ్యక్ష ఏ సమయం ఏ విధంగా గడుస్తున్నదో అదే చెప్పుకోదగిన సమయం అండి అధ్యక్ష ఇప్పుడు జీవితం నూరేళ్లు బతికాను ఎనభై ఏళ్ళు జీవించాను అని చెప్పుకోవటం పెద్ద గొప్ప కాదండి నాట్ లాంగ్ లైఫ్ బట్ డివైన్ లైఫ్ దీర్ఘ జీవితం కాదండి మనకు కావాల్సింది దివ్య జీవితం కొద్ది సంవత్సరాలు బతికినా ఆ దైవ సన్నిధిలో దైవ వాతావరణంలో ఆధ్యాత్మికమైన వాతావరణంలో మనం జీవించటం చాలా ఉత్తమం ఎందుకంటే ఇటువంటి జీవితం మళ్ళీ వస్తుందో లేదో చెప్పలేము ఇది ఇది చాలా అనుకూలమైనటువంటిది తరించడానికి చక్కని సదుపాయములు కలిగినటువంటిది జన్మండిది సరే నిచ్చన ఒక మేడక్కాలనుకోండి ఏం కావాలి మనకి మెట్లయినా కావాలి నిత్యనైనా కావాలి కదండి ఈ మానవ జన్మ ఎటువంటిదంటే మోక్షం సౌధం అనగా భవనాన్ని ఎక్కటానికి ఇది నిచ్చెన వంటిదండి ఎవరు చెప్పినారు విష్ణు భగవానుడు గరుత్పంతునికి చెప్పారండి గరుడ పురాణం ఇది సోపానభూతం మోక్షం మోక్ష మానుష్యం ప్రాప్య దుర్లభం ఎస్తారయతిమానం సభవే ఆత్మ ఘాతక నిత్యను దొరికినా కూడా ఎవరు మేడ ఎక్కలేదో వారి యొక్క తెలివి ఏమని చెప్పాలి చెప్పండి మోక్షం అనే సౌధమే అధిరోహించడానికి చక్కని సోపా అనగా నిచ్చన మనకి ఏర్పాటు చేసినారు ఏది మానవ జీవితం సరే మోక్షస్య మానుష్యం ప్రాప్త్య దుర్లభం వెరీ రేర్ ఎస్ తన ఆత్మ విషయం ఎవరు విచారణ చేయలేదో దాన్ని తరింపు చేసుకోవటానికి ప్రయత్నం చేయలేదో వాడెవడో ఆత్మఘాతకుడు అనేసినారు తన ఆత్మను చంపినటువంటి వాడు అని చెప్పి చెప్పినారు అది సరే ఎంత ఘోరవం కనుక కొద్ది సమయం అయినప్పటికీ ఈ ఆత్మ విచారణలో మనం గడపటం చాలా మంచిదండి అది ఈరోజు మొదలుకొని ఆత్మ విచారణ ప్రారంభం అవుతున్నదండి ఇంతవరకు కర్మయోగానికి వచ్చి భక్తి యోగానికి వచ్చి మనం విచారణ చేసినాం ఇది సర్వసామాన్యంగా అందరికీ అందుబాటులో ఉందండి ఈ రోజు నుంచి మొదలుకొని చెప్పేటువంటిది జ్ఞాన విషయం అండి నిగూఢమైనటువంటి మోస్ట్ సటిల్ సబ్జెక్ట్ ఇది తెలుసుకోవాలంటే ఎంతో ఏకాగ్రత శ్రద్ధ విశ్వాసం అవసరం అండి ఎందుకంటే అనేక జన్మార్జితమైనటువంటి ఈ దుర్వృత్తులు దుస్సంస్కారములు దుర్వాసనలు హృదయంలో ఉన్నాయండి అది ఉన్నప్పుడు ఇటువంటి విచారణ చేయవచ్చు కానీ ఫలితం ఉండదండి ఫలితం ఉండదు వాటిని కొంచెం శుద్ధం చేసి కొంచెం చిత్తశుద్ధి చిత్తశుద్ధి కలుగు చేసుకుంటే చక్కగా ఇటువంటి విచారణ ఉదయంలో ప్రవేశిస్తుందండి దీని పేరు జ్ఞానబీజం అంటారు బీజం అంటే ఏమిటి చెప్పండి విత్తనం విత్తనం రైట్ ఎప్పుడేస్తాడు చెప్పండి పొలంలో ఊరికి తీసుకెళ్ళి చల్లుతాడు ఇష్టం వచ్చినప్పుడు లేదండి ముందు బాగా దున్నుతాడు దాన్ని ఎరువులు వేస్తాడు దాంట్లో కలుపులు తీసేస్తాడు చేయవలసిన క్రియలన్నీ చేసిన తర్వాత బీజంగానికి వేస్తే చక్కగా ఫలిస్తుందండి ఒకవేళ వేయకపో దున్నకపోతే వెయ్యాలంటే వెయ్యొచ్చండి వాడిస్తం అది ఎందుకంటే వేయాలంటే దానికి కానీ పండదు వేసుకోవచ్చును కానీ పండదు అంటది కనుక మనకు కావాల్సింది ఫలం కదా ఆ ఫలం కావాలంటే క్షేత్రాన్ని బాగా దున్నాలి కనుకనే ఈరోజు క్షేత్రం అని పేరు పెట్టచ్చు దేనికి హృదయానికి హృదయానికి ఎంత చక్కని ఉపమానం చూడండి ఎంత చక్కని దృష్టాంతం అయినా క్షేత్రం అంటే పొలం పొలానికి నువ్వు ఏం చేస్తున్నావో నీ హృదయానికి ఆ విధంగా చెయ్యి నీ మనస్సుకి పొలానికి ఎన్నో క్రియలు చేస్తున్నాడండి ముందుగా దున్నటం ఎరువులు వేయటం కలుపులు వేయటం ఇప్పుడు రైతుకి పెద్ద విత్తనం వేయటం అనేది పెద్ద కష్టం కాదండి ఒక రోజులో ఎకరములు ఎకరములు వేసి పారేస్తాడు విత్తనం అది పెద్ద గొప్ప కాదు ఆ పొలాన్ని దీనికి విత్తనం వేయటానికి అనువుగా తీసుకురావాలి దానికి ఎన్నో క్రియలు ఉన్నాయి మీలో రైతులు ఎవరైనా ఉంటే వారికి బాగా తెలుసును సరే బాగా దున్నతం అన్నిటికంటే ముఖ్యమండి సాయిల్ ఆ సాయిల్ కఠినంగా ఉంటే మాత్రం దాంట్లో ఒకవేళ విత్తనం వేసిన నిరుపయోగం అయిపోతుందండి తర్వాత ఇప్పుడు చూడండి ఎన్నో ఎరువులు వచ్చినాయి కొత్త కొత్తగా ఆ ఎరువులు కనుక ఇంకా బాగా ఫలితం వస్తుంది ఈ విధంగా ముందు చేయవలసిన క్రియాకలాపాలు చాలా ఉన్నాయండి అదేవిధంగా ఈ హృదయంలో విత్తనం అయ్యేటువంటి ఏమిటి చెప్పండి జ్ఞాన విచారణ రెడీగా ఉంటాను వారి హృదయంలో విత్తనం వేయటానికి అని మొన్న పదవధ్యాయం విభూతి యోగంలో చెప్పారు ఐ షల్ బి రెడీ ఈ విత్తనం వేయటానికి నేను సిద్ధంగా ఉంటాను బట్ ఫస్ట్ ప్యూరిఫై యువర్ హార్ట్ అది భక్తిని చక్కగా అభివృద్ధి చెయ్యండి బుద్ధియోగం దామి నేను జ్ఞానయోగం తప్పకుండా మీకు ఇస్తాను ఎవరికి అందరికీ కాదు వారికి సతతయుక్తాం భదతాం ప్రీతిపూర్వకం భక్తిని నిష్కామకర్మను చక్కగా అభివృద్ధి చేసుకుంటూ శ్రద్ధాపూర్వకంగా దైవ ఆరాధన చింతన చేసేటువంటి వారికి నేను జ్ఞానబీజం ఇస్తానన్నారు అది చేయకపోతే చెప్పండి ఆ జ్ఞానబీజం వారు ప్రసాదించరు కదా కుమ్మవారు ప్రసాదించబోతే హృదయం ఎట్లా చెప్పండి కఠినంగా ఉండిపోతుంది ఏమీ మోక్షానికి ఉపయోగంగా ఉండదన్నది అందుచేత మోక్షం పొందాలనేటువంటి తీవ్రమైన అభిలాష ఎవరికైనా ఉంటే ముందు ప్రిపరేషన్స్ క్వాలిఫికేషన్స్ ఇవి సంపాదించాలి ఏది సాధన చతుష్టయం అంటారండి సాధన చతుష్టయం నాలుగు వివేకము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము ముమోక్షత్వం అంటే మోక్షం పొందాలనే తీవ్ర అభిలాష దీన్ని పారిభాషిక పదాల్లో చెప్పాలంటే అది కూడా చెప్తున్నాను వినండి నిత్యానిత్య వస్తు వివేకము ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము క్షమాధి షట్ట సంపత్తి ముమోక్షత్వం ఈ నాలుగు క్వాలిఫికేషన్స్ అర్హతలుగా లేకపోతే మీరు ఒకవేళ ఆధ్యాత్మిక విచారణ చేసినప్పటికీ పెద్ద ప్రయోజనం ఉండదండి కనుకనే వ్యాస మహర్షి బ్రహ్మసూత్రంలో మొట్టమొదటి సూత్రం ఏం పెట్టాడు తెలుసండి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అయ్యా బ్రహ్మ విచారణ చేయాలంటే ఆఫ్టర్వైడ్స్ చేయండి దీని తర్వాత అథ అథ అంటే సాధన చతుష్టయ సంపత్తి ప్రాప్తి అనంతం ఇవి పొందిన తర్వాత మీరు చేసుకుంటే చక్కగా దాంట్లో ప్రవేశిస్తుంది చూడండి ఇప్పుడు గుడ్డ గుడ్డకి రంగు వేయాలంటే ఇష్టం వచ్చినప్పుడు రంగేస్తారా మురికిగా ఉన్నప్పుడు రాస్తే ఏమైనా ఉపయోగం ఉందా చెప్ప లేదు దాన్ని పట్టదు ముందు రంగు వేయాలంటే బాగా ఉత్తకవలే దాంట్లో ఉన్న మురికెంత తీసేయాలని కనుకనే క్షేత్రం చు ఈరోజు మొత్తమే ఆ అధ్యాయములు పేర్లు చూస్తే వండర్ఫుల్గా ఉందండి ఇంతవరకు చెప్పనటువంటి పదాలు తెలపనటువంటి పదాలు దీంట్లో ప్రయోగించారండి వినండి ఈ రోజు నుంచి జ్ఞాన షట్కం కదా కాలేజీ కోర్స్ ఈరోజు నుంచి కాలేజీలో ప్రవేశించిన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ ప్లీజ్ అండర్లైన్ విభాగం రేప్ అంటే పద్నాలుగు గుణత్రయ విభాగ యోగం పదహారు సంపత్ విభాగ యోగం శ్రద్ధాత్రయ విభాగ యోగం విభాగం అనేది కామన్గా ఉండే దాదాపు అన్ని అధ్యాయాలకి దీనికి దాని అర్థం ఈ రోజు నుంచి మొదలుకొని విభాగం ఎందుకు వచ్చింది ఇదివరకు అంతా రాలేదే చెప్పండి కర్మ ఆ అధ్యాయములు కర్మ చెప్పారు ఆరు అధ్యాయములు భక్తి చెప్పారు ఎక్కడ విభాగం అనేటువంటి పదం రాలేదే ఈ రోజు నుంచి వదులుకుని వచ్చేటువంటి ఈ ఏ పదమూడు నుంచి విభాగం విభాగం అని ప్రతి అధ్యాయమునకు దాదాపు ప్రయోగిస్తున్నారు కారణం ఏమిటి చెప్పండి విభాగం అంటే తెలిసిన సెపరేషన్ రెండు వస్తువులు కలిసిపోయినాయి వేరు చేయండి జ్ఞానం జ్ఞానం అంటే ఎవరు కంగారు పడివాకండి బియ్యంలో రాళ్ళు ఉన్నాయి ఏమండి అమాంతంగా ఎసట్లో వస్తారా చెప్పండి ముందు చేతలో వేసుకుని రాళ్ళన్నీ ఏరేస్తారు కదండి ఈ ఏరేయటం ఒకరు చెప్పవలసింది లేదండి సహజంగా అందరికీ తెలుసు ఇది రాళ్ళు ఉంటే రెండు కలిపి తింటారా చెప్పండి ఈ మధ్య ఒక అమ్మగారు బియ్యంలో రాళ్ళు ఆ అమ్మగారు కోడుకోడున్నాడు అండి చిన్నోడు వాడు పరిగెత్తుకొచ్చాడు చూచాడు ఆ దృశ్యం అంతా అమ్మా అన్యాయం అన్యాయం ఈ బియ్యము రాళ్ళు బియ్యం బస్తాలు చాలా రోజులు క్షేమంగా అన్యోన్యం మైత్రితో ఉన్నారే వాళ్ళ స్నేహానికి నువ్వు భంగం చేసి వేరు చేస్తున్నావా అని అడిగాడండి వాడు చూ వాడు అడిగింది నిజమేనండి బస్తాలు బియ్యం బస్తాలు స్నేహంగా ఉన్నారు ఇప్పుడు ఇద్దరిని విడతీస్తున్నాడు అమ్మగారు ఈ పిల్లవాడు అడిగాడు ఇది మంచిదేనా అని ఇది న్యాయమేనా అని ఆయన బియ్యం మానవుడికి ఉపకారం చేస్తుంది రాళ్ళు అపకారం చేస్తాయి ఈ ఉపకారం చేసేవాడు అపకారం చేసేవాడు ఒక చోట ఉంటే అది మంచిది కాదు అందుచేత నేను వేరు చేస్తున్నాను అని తల్లిగారు చెప్పారండి చూడండి ఎంత బాగుందో అదేవిధంగా మంచి చెడ్డ ఒక చోట ఉన్నప్పుడు అది ఎంత మంచి ఫలితాలు కలగదు అనుకుంటే దూరీకరించాలి సత్సాంగత్యం ప్రజ హృదయంలో కూడా రెండు ఉంటాయండి సద్గుణాలు దుర్గుణాలు రెండు ఉంటాయి ఈ తెలి తెలివిగలవాడు దుర్గుణాలు కొంచెం ప్రయత్నపూర్వకంగా మెడపెట్టి గెంటితే తప్ప ఏమండి ఈ సద్గుణాలకి క్షేమం లేదండి లేకపోతే దే విల్ డివోవర్ మింగేస్తాయండి ఏది సద్గుణాల్ని దుర్గుణాలు కనుక బహుజాగ్రత్తగా ఉండాలి ఇది ఒక యుద్ధం ఈ ముముక్ష అంటే తరించాలని అనుకున్న వాళ్ళు యుద్ధం జరుగుతుందండి ఎప్పుడు ఇద్దరిలో మాత్రం యుద్ధం జరగదండి ఇద్దరిలో జరగదు ఎవరో చూసినా అజ్ఞాని అజ్ఞానిలో యుద్ధం లేదండి జ్ఞాని జీవన్ముక్తుడైనటువంటి జ్ఞానిలో యుద్ధం లేదు ఎందుకంటే యుద్ధంలో గెలిచేశాడు ఆయన ఆయన గెలిచేసినాడు కాబట్టి ఇంకా ఆయనకి యుద్ధం లేదు ఈ అజ్ఞానిలో యుద్ధం లేదు మరి మధ్యలో ముముక్షు ఉన్నాడు చూడండి తరించాలని కుతూహలం దారి ఏమిటి అని చెప్పి తెలుసుకోవాలని వీ యుద్ధం జరుగుతుందని దేనికి యుద్ధం మంచికి చెడ్డకి ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి దృక్ష్యము దృక్కు ఆత్మ అనాత్మ ఈ రెండిటికి క్లాష్ చూడండి యుద్ధం జరిగి ఏది బలవత్తరంగా ఉంటుందో అది జయిస్తుందంటే సరే వశిష్ట మహర్షి శ్రీరామచంద్రునికి ముప్పై వేల శ్లోకముల బోధ చెప్పాడండి దాని పేరు యోగ వాసిష్టం అద్భుతమైన గ్రంథం దానిలో ఒక వాక్యం చెప్పండి ఆయన రామచంద్ర పూర్వజన్మ సంస్కారం ఇహ ప్రయత్నం యుద్ధం చేసుకుంటాయేటండి పూర్వజన్మలు ఏం చేసినాడు ఎవరికి తెలియదు ఏ అలవాట్లోనైతే దాని వాసన మాత్రం ఇప్పుడు ఉంటుందండి దాని పేరు పూర్వజన్మ సంస్కారం ఏ వాసన ఇప్పుడు చేసే ప్రయత్నం ఏ ఉంటుంది ఈ రెండికి యుద్ధం పూర్వజన్మ సంస్కారం ఇప్పుడు చేసేటువంటి ప్రయత్నం ఈ రెండింటికి యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారంటే ఏది బలవత్తరంగా ఉందో అది గెలుస్తుంది అని దృష్టాంతం ఏం చెప్పినారంటే వశిష్ఠుడు రెండు పొట్టేళ్లు రెండు పొట్టేళ్ళు యుద్ధం చేస్తే పోట్టాడుకుంటున్నాయండి ఏ పొట్టేళ్ళు గెలుస్తుంది చెప్పండి కొమ్ములు దేనికి వాడిగా ఉన్నాయో ఏది బలిష్టంగా ఉందో అది గెలుస్తుందండి సరే ద్వౌహుడా కూడా అంటే ఇదండి పొట్టేలు జ పూర్వజన్మం చేసిన ప్రయత్నం ఇప్పుడు చేసిన ప్రయత్నం రెండు యుద్ధం చేసుకుంటూ ఉంటాయి అల్పవీర్యవాన్ దుర్బలమైంది ఓడిపోతుందండి కనుక ఇప్పుడు ఈ యుద్ధంలో మనం గెలవాలంటే ఏం చేయాలో తెలిసిన ఇప్పుడు మన హృదయంలో బాగా మంచి సంస్కారములను ఏర్పాటు కొంచెం ధైర్యం సాహసం ఇవి వృద్ధి చేయాలని నిర్భయత్వం బీ దేనికండి భయపడేది మనం చెప్పండి భయం అనేది అసలు కూడా మనకు ఉండటానికి వీలు ఒక చిన్న పిల్లవాడు వీధిలో నడుస్తుంటే వాడు భయపడతాడు ఎప్పుడు ఒంటరిగా పోతుంటే పక్కనే తండ్రి కానీ తల్లి కానీ చేపట్టుకుంటే వాడు భయపడతాడా చెప్పండి అదేవిధంగా మనం జగజ్జనకుడైనటువంటి వారి పాదములు ఆశ్రయించినాం పరమాత్మ యొక్క పాదములు ఆశ్రయించినాం ఇంకా భయం దేనికి చెప్పండి ప్రహ్లాదుడిని అడిగినారండి ఎవరు మీకేమైనా భయం ఉన్నదా అని అడిగారు ఎవరో ఆయన ప్రహ్లాదుడు చెప్పిన జవాబు చూడండి భాగవతంలో నైవో ఐ ఓంట్ ఫియర్ భగవన్ నామం అనేటువంటి అమృతం తాగి నేను మదించిపోయినాను నాకేం భయం లేదనేసిన ఎంత గంభీరంగా చెప్పినాడు మళ్ళీ చెప్తున్నాను నైవోద్విజే భవదు మహామృతపాన నాకు ఎవరిని చూసినా భయం లేదు కానీ ఒక్కరిని చూస్తే కొందరిని చూస్తే దిగులుగా ఉంది అంతే ఇంకేం లేదు ఎవరినంటే చెప్తున్నాడు తే విముఖేత ఇంద్రి మాయాముఖాయర పాపం చేసి నరకలోకంలో శిక్షలు అనుభవించే వాళ్ళని చూస్తే నాకు గుండె కరిగిపోతున్నది అంటాడండి ప్రహ్లాదుడు ఎవరైనా బాధపడుతుంటే ఆ బాధ నేను చూడలేను నాకు ఏది వద్దు జనుడు యొక్క బాధ తొలగితే చాలన్నాడండి నాకు మోక్షం కూడా క్యాన్సిల్ చేసి పారేశాడండి ఎవరు ప్రహ్లాదుడు నాకు రాజ్యం వద్దు నా స్వర్గం స్వర్గం వద్దు నా అపునర్భవం అపునర్భవం అంటే మోక్షం అది కూడా నాకు వద్దనేసినాడు నీకేం కావాలని అడిగితే కామయే దుఃఖ దత్తానాం బాధపడే జనుడు బాధ తొలగితే అదే పదివేలు అంటాడు నిజంగా ఆ హృదయం అండి వండర్ఫుల్ హృదయం అండి ఎవరిది ప్రహ్లాదుడిది ఎప్పుడు ప్ర హహ్లాదహ హ్లాదం అంటే ఆనందం అండి ఆ పేరు ఎట్లా వచ్చిందో చాలా చక్కగా వచ్చిందండి ప్రా అంటే ప్రకర్షణ ఆహ్లాదం అంటే ఆనందం ఎప్పుడు ఆనందంగానే ఉంటాడండి ఆ పేరు ఎంత చక్కగా కొందరికి పేర్లు ఉంటాయి కదా నారాయణ వ్యక్తికి పేరుకి సంబంధమే లేదండి అది ఈ మధ్య ఒక ఆయనకండి ఆనందరావు పేరండి ఎప్పుడు ఏడిపే ఎప్పుడు ఏడిపే ఆనందరావు ఇంకొక ఆయన పేరు సుందరమూర్తి పగల చూస్తే రాత్రి కల్లోకి వస్తాడండి వాడు పేరు సు సుందరమూర్తి ఇంకొక ఆయన పేరండి క్షీరసాగర భట్టు క్షీరసాగర భట్టు తాగటానికి మంచినీళ్ళే లేవండి ఇంట్లో ఆయన ఆయన పేరు క్షీరసాగర భట్టు ఈ విధంగా పేరు ఈ ప్రహ్లాదుడు అట్లా చక్కగా పేరు సార్థకం చేసుకున్నాడు ఎప్పుడు వారికి ఎందుకంటే భగవంతుని యొక్క పాదబద్ధంలో ఆశ్రయించినాను కాబట్టి నాకు భయం లేదంటాడు చోటు మళ్ళీ ఆ శ్లోకం చెప్తున్నాను వంట అద్భుతమైన శ్లోకం భాగవతం నైవోద్వదురైతరీర్థగా మహామృత ఈ శ్లోకానికండి తె రాసినారు పోతన ఆ పోతన ఎంత బాగా ట్రాన్స్లేట్ చేశారో చూడండి భగవద్దివ్య గుణానువర్తన సుధా ప్రాప్తైక చిత్తుండనై సంసరణోగ్రవైనాత్ములై పావకీయ గుణస్తోత్రముఖత్వమున మాయా కాని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రెండు ఒక చోట కనుకుంటే మంచి చెడ్డ ఈ చెడ్డ అండి మంచిని నాశనం చేస్తుందండి అందుచేత హృదయాన్ని పాపరహితంగా దోషరహితంగా వృత్తి దుర్వృత్తి రహితంగా చేయడం మన యొక్క కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్మ ఇదివరకే చాలా చెప్పినారు ఇక మీద కూడా అదే చెప్పబోతారండి సరే జ్ఞాన విచారణ ఈ రోజు నుంచి లోతులు విచారించారండి ఇదివరకు ఊరికే సూక్ష్మంగా చెప్పారు ఎక్కడ రెండు సాంఖ్యయోగం తర్వాత నాలుగు జ్ఞాన యోగం కొద్దిగా చెప్పారండి ఇప్పుడు ఈ రోజు నుంచి బావి డీప్గా దాంట్లో ప్రవేశిస్తారు ఇది కనుక తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదండి సరే ష్యతే కృష్ణ పరమాత్మ దీని గనక తెలుసుకుంటే అర్జున ఇక తెలుసుకోవాల్సింది లేదు మట్టిని గర్చి తెలుసుకుంటే కొండాను గూర్చి చట్టిని కూర్చి కూజాని కూర్చి తెలుసుకోవాల్సిన బలదు ఎందుకంటే అవన్నీ మట్టి చేత ఏర్పడింది ఈ జగత్తంత దేని చేత ఏర్పడింది ఆ భగవంతుని యొక్క శక్తి వల్ల ఏర్పడింది భగవంతుని పాదబద్భములు కనుక మనం చక్కగా విచారణ చేస్తే ఇక అంతయు తెలుసుకోబడినట్టే మనకి చూచానా విజ్ఞాతేజ్ఞాతం ఎస్మిన్ విజ్ఞాతమి విజ్ఞాతం భవతి దేన్ని తెలుసుకుంటే ఈ బ్రహ్మాండం అంతా తెలుసుకోబడుతుందో దాన్ని తెలుసుకోవాలి వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత సత్యం అది మృతికి సత్యం మృతికంటే మట్టి మట్టి చేత కొండలు ఏర్పడ్డాయి కొండలు ఇవన్నీ వికారములండి మట్టి అనేది చాలా అదే విధంగా బ్రహ్మాండమంతైనా కూడా పంచభూతములు గాని శ్రీ మనస్సు గాని గురి గాని ఇంద్రియములు గాని ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్పండి ఆత్మన ఆకాశ సంభూత ఆకాశు వాయుర అగ్నే రాప అంభూత ఈ విధంగా ఆ మహాశక్తి నుంచి ఇదంతా ఆవిర్భవించింది చిన్న ప్రశ్న అడుగుతాను రాత్రి స్వప్న వచ్చింది మీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఎక్కడి నుంచి వచ్చే దానికి కొత్తగా ఉనికి లేదండి మేలుకున్న వాడిలో అది ఉత్పన్నమైంది కాబట్టి స్వప్నం యొక్క స్వరూపం ఏంటి మేలుకున్నవాడే మేలుకున్న వాడిలో ఇదంతా ఉన్నదండి అటు వీడికి ద్వేషము రాగము దేనికి చెప్పండి స్వప్నంలో ఎవరైనా ఇది కొట్టుకున్నారనుకోండి మేలుకున్న తర్వాత కొట్టుకుంటాడో వాడు చెప్పండి లేదు మేల్కున్న తర్వాత స్వప్నంలో ఉన్న అందరూ తన స్వరూపం అయిపోతారండి సందర్భం వచ్చింది కాబట్టి చిన్న విషయం ఎందుకంటే విరాట్ స్వరూపం విశ్వరూపాన్ని కనుక మనం చక్కగా అవగాహన చేసుకుంటే జీవితం అంతా పవిత్రమైపోతుందండి ఒకరి మీద ద్వేషం కలగదురు బాధ చేయాలనే సంకల్పమే కలగదండి ఇప్పుడు ఒకడు ఒకడిని బాధిస్తున్నాడు కారణం తెలిసిన గోడ కట్టుకున్నాడు డి హీ సపరేట్ ఫ్రమ్ మే ఇంకో జాతి ఇంకో మతం ఇంకో కులం ఇంకొక వ్యక్తి అని చెప్పి అనుకుంటున్నాడు ఈ విశ్వరూపం కనుక చక్కగా అవగాహన అయితే మనకి ఈ భేదం ఎక్కడుంది భిన్నత్వం ఉంది అవిభక్తం విభక్తం విధి సాత్విక ఇన్ ది యూనివర్స్ దూనిటీ నేను ప్రతిరోజు కూడా ఈ మాన దృష్టాంతం చెప్తున్నాను పుష్పాలు వేరుగా ఉన్నాయి కానీ దారం వేరుగా లేదండి ఆ దారపు దృష్టి అనుకుంటే ఇంకా ఎవరిని బాధిస్తాడు చిన్న దృష్టాంతం జ్ఞాపకం వస్తున్నది పశ్చిమ దేశంలో ఒక వక్త వక్త అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఆరటర్ ఆరటర్ ఆయన ఉపన్యాసం చెప్పాడంటే దద్దరిల్లిపోతారండి అందరూ మీ మీకు తెలుసు ఆయన పేరు ఫస్ట్ ఉంది జాన్సన్ చూడండి జాన్సన్ అనేటువంటి ఆయన ఇంగ్లాండ్లోనండి ఉపన్యాసం మొదలుపెట్టాడంటే ఆయన భాష చాలా అద్భుతంగా ఉంటుందండి ఆయన కనుక ఏదైనా మాట్లాడితే డిక్షనరీ పక్కన లేనిదే ఎవరికి అర్థం కాదండి డిక్షనరీ ఉండాలి ఎప్పుడు అటువంటి పదాలు ప్రయోగిస్తూ పోతాడు ఎవరు జాన్సన్ ఆయన జీవితం ఆయన శిష్యుడు ఒక ఆయన రాశాడండి ఎవరు బాస్వెల్ బాస్వెల్ లైఫ్ ఆఫ్ జాన్సన్ అని చాలా ప్రఖ్యాతి పొందిన పుస్తకం అండి దాని ఆ జాన్సన్ ఎవరితో వాదం పెట్టుకున్నా ఏమండి వాద వివాదం అప్పుడప్పుడు వస్తూ ఉంటుందండి ఇతరులు వచ్చి ఏదో వాదం పెట్టుకుంటారు ఈయన వస్తా కదండి లాంగ్ లాంగ్వేజ్తో మాట్లాడుతుంటే అద్భుతమైన లాంగ్వేజ్తో దద్దరిపో అవతల వాడు కింద పడిపోతాడు అంటే చిత్తైపోతాడు ఓడిపోతాడు వాదంలో ఈ విధంగా వాదనలు అందరి ఓడకొట్టేశాడండి ఎవరు జాన్సన్ ఒకనాడు నిద్రపోయినాడు రాత్రి నిద్రపోతే రాత్రి కళ వచ్చిందండి ఆ కళలో ఎవరో ఎవరితోనూ వాదం వచ్చిందండి ఆయనకి ఎవరికి జాన్సన్కి వాద వివాదం జరుగుతున్నదండి జరుగుతుంటే అవతల వాడు తన ప్రగల్భంచే తన తెలివి చేతండి జాన్సన్ని ఓడగొట్టేశాడండి ఓడగొట్టేశాడు ఇంతవరకు ఓటమి అనేది ఎరంగనటువంటి జాన్సన్ కళలో ఒకయంచేత ఓడిపోయినాడండి ఎంత బాధ పొందాడంటే చెప్పడానికి ఇంత తపకీర్తి వచ్చింది ఇంత అవమానం వచ్చింది అని చెప్పేసి గుండె దడచేతండి మెలుపు వచ్చిందండి ఆయనకి మెలుపు ఎవడు నన్ను ఓడ ఆలోచించాడండి చెప్పండి మీరే చెప్పండి ఎవడ ఆయన ఓడ కొట్టింది కళలో ఇంకోడు చెప్పండి ఆయన ఆయనలోనే ఒక కళ వచ్చింది సరే కనుక ఓడ ఓడినవాడు ఇద్దరు ఒకే స్వరూపం అండి మేల్కున్న తర్వాత అనుకున్నాడు ఎవడు నా ఎక్స్పార్ట్ వాడు ఇంతవరకు నేను ఎక్కడా జయించలేదే వీరెవరు నన్ను జయించాడే అని చెప్పేసి ఎంతో దుఃఖపడుతుంటే ఆ దుఃఖం ఎట్లా పోయింది చెప్పండి మేలుకున్న తర్వాత నో టూ దర్ ఇస్ ఓన్లీ వన్ అనేటువంటి విషయం తెలుసుకుని పరమానంద పడ్డాడు అయ్యో అనేవాడు లేడు నేను అనవసరంగా కంగారు పడ్డాను అని ఈ జాన్సన్ విషయం ఒక చిన్న మాట చెప్తాను ఈయన మాట్లాడుతుంటేనండి చాలా ఆశ్చర్యచితులైపోతారండి జను అంతా ఒకసారి ఆయన స్నేహితుడు ఒక ఆయన వచ్చాడండి ఈ జాన్సన్ స్నేహితుడు వచ్చి ఈయనకి ముక్కుబోడు కొంచెం అలవాటం అండి ముక్కుబోడు అప్పుడప్పుడు పీలుస్తుంటాడు ఆయన స్నేహితుడిని అడుగుతున్నాడు కొంచెం ముక్కుబోడు అని అని ఎట్లా అడిగాడో చూడండి లెట్ మై ఇన్సై డిజిట్స్ ఇన్ టు యువర్ ఓడర్వరైజ్ ఇన్ టు మై నేషనల్ ప్రోమంటరీ అండ్ కాస్టిలేషన్స్ ఇన్ మై ఆక్టరీ నర్స్ అన్నాడు దీని అర్థం ఏమిటంటే కొంచెం ముక్కుబోడు పెట్టవయ్యా అని ఈ విధంగా మాట్లాడుతూ అందరినీ జయించుకొచ్చాడండి ఇదంతా ఎందుకు చెప్పినానంటే కళలో రెండవవాడు లేడు కాబట్టి తాను ఏ విధంగా శాంతి పొందాడో అదే ఈ విశ్వమంతా ఈయన ఇప్పుడు కనిపిస్తున్నది కదండి ఓ అనేక మంది కనిపిస్తున్నారు కానీ ఇదంతా విశ్వరూపంలో భగవంతుని యొక్క స్వరూపం ఆ విధంగా ఎవరు తెలుసుకోగలుగుతాడో ఇంత ప్రేమ దయ కరుణ పరోపకారం పొంగి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఏ అధ్యాయంలో చూసినప్పటికీ అద్వేష్ట సర్వభూతానా నిన్న పన్నెండో అధ్యాయం అద్వేష్టవభూతానాం ఇంకొక చోట సర్వభూతితే రవ ఈ సర్వ అనేది ఎక్కువగా ప్రయోగిస్తున్నారండి ఎందుకంటే ఇది కొద్ది మంది మాత్రమే ప్రేమ కాదండి ఇది ఎంబ్రేస్ యు హోల్ వరల్డ్ విత్ లవ్ ప్రేమతోనండి చూ ఉదార చరితానంతో వసుధైవ కుటుంబకం మీ కుటుంబం ఏమిటంటే ఇదిగో మా నాయన మా అమ్మ మా కూతురు అన్ని చూపిస్తారు కదా విశాల భావం కలిగిన వాడికి చిన్న ఫ్యామిలీ కాదండి ది హోల్ వరల్డ్ ఉదార చరిత వసు కుటుంబం ఇటువంటి భావం ఎప్పుడు వస్తుంది తెలుసు భగవద్గీత జీర్ణం అయితే తాను తగ్గించుకుని ఇతరులకు పెడతాడండి నాట్ బట్ దవ్ నేను కొద్దిగా తిన్నా మీరు బాగా ఇదండి సరే ఇతరుల యొక్క ప్రేమ ఇతరుల మీద దయ ఎక్కువగా చూస్తుంటాడండి ఇది భగవద్గీతలో ఉన్నటువంటి విచిత్రమైన విషయం అండి మానవుడు బాగుపట్టడానికి కావాల్సినటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ అండి భగవద్గీతలో అద్భుతంగా ఉందండి ఇక చూడండి ఈ రోజు మొదలుకొని ఈ కాండక్ట్ ఈ మొరాలిటీ ఈ క్యారెక్టరు పూర్తి ఎంత చెప్తారో మీరు చక్కగా వింటున్నారు కానీ ఇప్పటి నుంచి సర ఈ అధ్యాయం పేరు ఒక నిమిషం ఆలోచిస్తాం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం క్షేత్రం అంటే ఏమిటండి పొలం మీ పొలం అండి ఊరు బయట ఉన్నదండి ఒక ఎకరం ఎకరం ఉంది మీరు దాంతో కలిసిపోయినారా లేదు కదా మీరు యు ఆర్ సెపరేట్ దూ వే వేరుగా ఉన్నారు అప్పుడప్పుడు వెళ్ళి సూపర్వైజ్ చేస్తున్నారు దున్నారా విత్తనం వేశారా కలుపులు తీసారా అని మీరు సూపర్వైజ్ చేస్తున్నారు మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు కదండి మీరు దాంతో కలిసిపోలేదు కదా అదే విధంగా ఈ శరీరము మనస్సు ఈ దృశ్యము ఇంద్రియములు ఇవన్నీ పొలం ఈ పొలం మనకంటే వేరుగా ఉందండి మనం ఎవరు దీనికి జ్ఞా చూడండి క్షేత్ర జ్ఞ జ్ఞా అంటే తెలుసుకునేవాడు ది ఓనర్ దాని ఓనర్ అండి అది అందరికి తెలు తెలియ అనుభవానికి రావటం లేదండి ఎంతసేపటికి నేను పొలం నేను పొలం అనుకుంటున్నాడు నేను దేహం నేను దేహం అని అందువల్ల వచ్చిందండి దుఃఖం అంతా మానవుడు అనుభవించే దుఃఖం ఈ పుట్టడం చావటం చూడండి కారణం గుణసంగోశ సదసో ఈరోజు ఒక చక్కని వాక్యం కృష్ణ పరమాత్మ చెప్తారు పదమూడవ అధ్యాయం వర్చునే జుడు చావటం ఎందుకు కలుగుతున్నది అటాచ్మెంట్ సంసక్తి తాను కాని వస్తువుతో కలిసిపోతున్నాడు తాను కాని వస్తువుతో కలిసిపోతే ఐడెంటిఫై అయితే ఈ పుట్టడం చావటం బంధనం ఇదంతా కలుగుతున్నదని స్పష్టంగా చెప్పేశారండి కారణం గుణసంగ సదసీ జన్మసు కాబట్టి అన్అటాచ్డ్గా ఉండాలండి శరీరం ఉండొచ్చు శరీరం ఉండొచ్చు కానీ హ్యావ్ చెడమైనటువంటి శరీరం మనకేం అపకారం చేస్తుందండి మన మనస్సు అనేటువంటిది అభిమానం కలిగి దేహాభిమానం వల్ల మానవుడికి అపకారం జరుగుతున్నదండి సరే ఇప్పుడు అపకారం శరీరం వల్ల కాదండి మనస్సు వల్ల ఈ మనస్సు ఏం చేస్తుందంటే దీంతో ఐక్యం అయిపోతున్నది ఐక్యం అయిపోయేదిగో బంధువులు మీద ఎంత అటాచ్మెంటు వారితో ఊరికి సంబంధం అని చెప్పి ఎప్పుడు మమ మామ మమ అనుకుంటుంటాడు మమ మే మే మే అంటే సంస్కృతుల్లో నాదే అండి సరే విష్ణు భగవానుడు గరుత్మంతునికి చెబుతూ గరుడ పురాణంలో ఏం చెప్పారు తెలుసండి సంస్కృతంలో మే అంటే ఏమిటి తెలుసండి నాది ప్రతి వస్తువు నాది నాది నాది నాది అని చెప్పి వీడు పొద్దున్న లేస్తే మే మే మే మే అంటుంటాడు మే మే అనేది ఎవరు ప్రశ్న అడిగాడండి ఎవరు విష్ణు చెప్పండి వీరే చెప్పండి పొద్దున్న లేస్తే మే మే అనేది మేక మేకండి అనేది మేక ఎప్పుడు మే మే అంటుందండి స్వా విష్ణు భగవానుడు చెప్తున్నాడు వీడు మే మే అని చెప్పి అరుస్తుంటే ఈ మేకను మింగటానికి యముడు అనే తోడేలు వస్తున్నాది అని చెప్పాడండి ఆ యము తోడేలు వచ్చి యమాంతంగా ఈ మేకను మింగేస్తున్నాడు వీడు ఏం చేస్తున్నాడు అపత్యమే ఆ శ్లోకం కూడా చెప్తున్నాను అపత్యమ్ కళత్రమే ధనమ్మే బాంధవాస్యమే జల్పంతమితి మత్యాజంహంతి కాలూరు కోంధువులు వీలంత్రితో ఏమో పెద్ద మమత్వం పెట్టుకుని వీడు శాశ్వతం అయితే మీరు బంధువుల మీద ప్రేమ ఉండకూడదానికి అయ్యా ప్రేమ ఉండటానికి ఏమిటండి వారి మీద దయ ఉండొచ్చు ప్రేమ ఉండొచ్చు వాళ్ళు పోషించవచ్చు అన్నీ చేయచ్చండి ఈ అటాచ్మెంట్ అనేది చాలా ఘోరం ఉండదు దే ఆర్ ఎటర్నల్ ఐఆమ్ ఎటర్నల్ మై బాడీ ఈజ్ ఎటర్నల్ అదండి తప్పు తప్పు అనేది దేంట్లో ఉన్నదంటే ఎల్లప్పుడూ వీళ్ళు మా వెంట వస్తారు వీళ్ళే శాశ్వతం భగవంతుడనే వాళ్ళు లేడు అనేటువంటి విషయం అండి చాలా ఘోరం వీళ్ళు మాత్రమే వాళ్ళని రక్షిస్తారంటారే ఎవరండి రక్షించేది చెప్పండి ఆ అంతకాలం వచ్చేటప్పుడు అన్నీ రాలిపోతాయండి సరే ఆ పరమాత్మ యొక్క పాదాల విందములు మనం గనక జీవితంలో ఆశ్రయిస్తే అది వారిని కాపాడుతుందండి సరే సర్వం వ్యర్థం సాంబయేక సహాయ సాంబుడు అంటే పరమాత్మ ఆ భగవంతుడు మనకి హెల్ప్ అండి మరి జీవితంలో వారిని ఆశ్రయించడం చాలా మంచిది కదా అందరినీ చక్కగా పోషించండి ప్రేమ చూపించండి దయ చూపించండి కానీ అటాచ్మెంట్ మాత్రం వద్దండి ఇప్పుడు మీరు సత్రంలో దిగారండి ఏమండి సత్రంలో దిగారు సత్రాన్ని అలంకరించుకుంటారా మీరు చెప్పండి ఎవరైనా తోరణాలు కట్టి రంగు కాగితాలు కట్టి ఎవ్వరికి దాని మీద మమత్వం లేదు ఎందుకంటే పొద్దున్నే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాని మీద అటాచ్మెంట్ ఉంటుందండి అదేవిధంగా ఇప్పుడు రైల్లో మీరు కూర్చున్నారండి రైల్లో కూర్చుంటే మీ పక్క మీ పక్క మాట్లాడుతుంటారు ఏమండి ఏ ఊరి ఎట్లా ఉన్నారు బాయి బాయ్ అనుకుంటారు ఎంతసేపు ఆ ప్రేమ చెప్పండి స్టేషన్ వచ్చే వరకు స్టేషన్ వస్తే ఎవరి దారి వాడిదేనండి అదేవిధంగా సత్రంలో ఎట్లా ఉందో ఇక్కడ రైల్వే కంపార్ట్మెంట్ ఉందో అంతేనండి ఈ జీవితాలు సరే క్షణం ఒక క్షణకాలం ఏముంటుంది మళ్ళీ ఆ దృశ్యం అయిపోతాయి జీవితాలు కాబట్టి శాశ్వతంగా మనం రక్షించేది ఏమిటో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి తనకి శ్రీకృష్ణ పరమాత్మ క్షేత్రం ఈ శరీరము దృశ్యము మనస్సు ఇవన్నీ క్షేత్రం అంటే ఒక లిస్టు చెప్తున్నాడు పొలం పొలం ఏ అని ఎవరైనా అడిగితే దానికి లిస్టు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ వినండి ఆ లిస్టు వినం మహాభూతాన్ని లెక్క పెట్టుకోండి మహాభూతాన్ని అంటే పంచ మహాభూతాలు ఇవన్నీ కూడా మనం కావండి క్షేత్రం అంటే దూరంగా ఉన్నాయి దృశ్యం మహాభూతాన్ని అహంకారో బుద్ధిరవ్యక్తమేవ ఇంద్రియాని దశేంద్రియ గోచర ఇచ్చాద్వేష సుఖం దుఃఖం సంఘాతేతనాధృతి ఏ తేత్రం పెద్ద లిస్ట్ చెప్పి ఇదంతా మీరు కాదు అనేసిన మరి మన స్వరూపం ఏమిటి ఇప్పుడు చెప్పబోతారు దాంట్లో ప్రవేశిస్తాం క్షేత్రం అంటే మనం కాని వస్తాం క్షేత్రజ్ఞ అంటే దాన్ని తెలుసుకునేది అంటే ఏమిటి మనలో ఉండేటువంటి సాక్షి అది ఎవరు క్షేత్రజ్ఞం చాపి మాం విధే సర్వ క్షేత్రుభారత అర్జున అన్ని క్షేత్రములో క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రములు తెలుసుకునేటువంటి ప్రత్యేగాత్మ నేను అని అసలు ఇప్పుడు మీలో సాక్షి వారిలో సాక్షి రాక్షసుల్లో దేవతల్లో త్రిమికిటి కాదుల్లో సాక్షి వారంత భగవత్ స్వరూపం అంత ఒకటే స్వరూపం ఉంది ధర్మత్వం లేదండి సాక్షి వ్యక్తుల్లో భేదం కాని కానీ సాక్షిలో భేదం లేదండి ఇప్పుడు చూడండి ఇక్కడ కొన్ని వేల మంది కూర్చున్నారు ఏమండి ఒక్క లైటు అందరినీ ప్రకాశింపజేస్తున్నది చూచారా ఒక్క దీపం భగవంతుడు ఆ విధంగా ఉంటాడు ఈ ప్రపంచ నాటకం ఈ నాటకంలో నుండి ప్రకాశింపజేస్తున్నది ఒక దివ్యమైనటువంటి జ్యోతి సత్ చిత్త ఆనందం నాటకంలో దీపం ఏ విధంగా ప్రకాశింపజేస్తుందో ఆ విధంగా ప్రకాశం కానీ తగులు లేదు ఈ సభతో తగులుకోవటం లేదండి ఇవి ఇక్కడ ఎవరైనా దుఃఖిస్తే అది దుఃఖించట్లేదు నవ్వుతే అది నవ్వటం లేదు దానికి సంబంధం లేదు కనుక క్షేత్రమును చూస్తూ దాన్ని ప్రకాశింపజేస్తున్నాడు గానీ తగులుకోవటం లేదు ఇదం శరీరం కౌంతేత్రండి అర్జునులు వారు ఆరు ప్రశ్నలు అడుగుతారండి అధ్యాయం మొదట ప్రకృతి పురుషం క్షేత్ర ఏ తద్వేది జ్ఞానం చేయం కేశవా కృష్ణ ప్రకృతి అంటే ఏమిటి పురుషుడంటే ఎవరు జ్ఞానం అంటే ఏమిటి జ్ఞేయం అంటే ఏమిటి ఎవరు జ్ఞేయం అంటే ఏమిటి ఈ విధంగా ప్రకృతి పురుషం చేయు క్షే క్షేత్రం అంటే ఏమిటి క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు ఆరు ప్రశ్నలు అండి ఇక ఒక్కొక్క దానికి సమాధానం చెప్తారు అదేనండి ఈ అధ్యాయం యొక్క సారం ఇదం క్షేత్రం అంటే ఈ శరీరము దీనికి సంబంధించిన అన్ని ఇక లిస్టు చెప్పలేదు ఇవన్నీ క్షేత్రం అంటే పొలం ఇదం శరీరం కౌన్య క్షేత్రమి చూసేవాడెవరంటే అందరిలో ఒకడే వేరువేరుగా లేరండి క్షేత్రజ్ఞం చాపి మా విద్ధి సర్వక్షేత్రు భారత సర్వక్షేత్రు ప్లీజ్ అండర్లైన్ సర్వీ ఒకరిలో కాదండి సాక్షి అందరిలో కూడా సమానంగా ఉన్నారు కాబట్టి సర్వధి సాక్షి భూతం అది సరైనటువంటి విశేషణం అండి భగవంతునికి సర్వజీ సాక్షిభూతం కనుక భగవంతు ఎవరికైనా అపకారం చేస్తే చూడండి ఎంత ఘోరం జరుగుతుందో అది సాక్షాత్ భగవంతునికి అపకారం చేసినట్టు అవుతుందండి అది దేవునికి అపచారం అవుతుందండి కనుక కొంచెం జాగ్రత్తగా విచారించి ఈ క్షేత్రం క్షేత్రకి రెండింటినీ విభజించేటువంటి కెపాసిటీ మనం సంపాదించాలి చూడండి రెండు వస్తువులు కలిసిపోయినాయి ఇప్పుడు చూడండి ఇంట్లో ఇద్దరు అసలు వాళ్ళు దొంగ కలిశాడండి మీరు ఒప్పుకుంటారా చెప్పండి ఎవడైనా దొంగవాడు కొత్తవాడు గనుకొచ్చి మీ ఇంట్లో కాపర ఉంటారంటే మీరు ఒప్పుకుంటారా చూడు ఒప్పుకోరు ముందు వారిని డీటెయిల్స్ అంతా కనుక్కుని కనుక్కున్న తర్వాత మెడబెట్టి గెంటే అవతలు వారేస్తారు సత్రంలో ఎక్కడ ఉండమంటారు ఇంట్లో వద్దు సార్ సామాన్యంగా మన హృదయంలో ఎందుకు రప్పించాలి చెప్పండి దీనికి కారణం ఏమిటి నిద్ర బద్ధకం సోమరితనం అనేక జన్మల నుంచి వీడు నిద్రపోతున్నాడు సోమరితనం జ్ఞానంలో పడిపోయినాడు ఈ దొంగలంతా వచ్చి కాపర ఉంటున్నారు వెళ్ళటం లేదండి నిన్న చెప్పలేదండి ఒక అల్లుడు గారు కదలకపోతే పెద్ద గొడవ అయిపోయింది కదండి ఈ విధంగా వెళ్ళండి వెళ్ళండి అంటే వెళ్ళకపోతే ఏం చేయాలి చెప్పండి ఏదో ప్రయత్నం చేత ఉపాయం చేత వాళ్ళని బయటికి సాగనంపాలి ఇంకా వేరే గమనార్థం తురసాం ఆగమార్థం తు దేవాధం తురక్ష కనుక హృదయాన్ని ముందు పవిత్రం చేసుకుంటే గాని జ్ఞాన బీజం అనేది దాంట్లో ప్రవేశించదని శ్రీకృష్ణ పరమాత్మ ఆలోచించి జ్ఞానం అనేటువంటి పేరుతో అనేక సుగుణములు చెప్తున్నారండి ఈరోజు నేను అడిగిన ఇరవై ఆరు సుగుణములు చెప్పారు ఈరోజు ఇరవై క్షాంతిం ఇప్పుడే దాని గురించి విచారణ చేస్తాం శుద్ధం చెయ్యాలి పొలాన్ని శుద్ధం చేయకుండా మీరు విత్తనం వేస్తే ఎంత నిరుపయోగమో అదే విధంగా హృదయంలో ఈ దుర్గుణములను పోగొట్టకుండా ఎన్ని ఇతరమైనటువంటి చేసినప్పటికీ ఉపయోగం లేదు మీకు శాంతి కలగదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు చూ కనుక ఇప్పుడు ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది క్షేత్రం పదంతో పొలానికి చేసిన పని హృదయానికి చేయాలి ఏం చేస్తున్నాం పొలానికి బాగా దున్నుతున్నారు మీ హృదయాన్ని దున్నినారా దున్నటం సాధన చేసి దాంట్లో ఉన్నటువంటి చెడ్డ గుణాన్ని తీసేయాలి ఎంత దున్నితే రైతుకి ఎంతంత ఫలితం వస్తుందండి ఒక ఊళ్ళో జరిగిన విషయం చెప్తాను ఒక రైతు ఉన్నాడండి ఎకరం పొలం ఉందండి ఊరు బయట ఆ ఎకరంలో వరి కాని దొన్న కానీ ఇతర ధాన్యాలు వేయటం చెరుకు ఆ కొంతకాలం వేసాడు చెరుకులో కూడా పెద్ద ఇది లేకపోతే ద్రాక్ష పెట్టాడండి ద్రాక్ష పెడితే మంచి లాభాలు వస్తున్నాయండి వాడికి అందుచేత ఎంత ఖర్చు బాగా దున్నిస్తాడండి ఐదు రూపాయలు పెట్టి దున్నిస్తాడు వాడు ఒక ఎకరాన్ని బాగా దున్నించి ద్రాక్ష విత్తనం దాంట్లో పెడతాడు గుత్తులు గుత్తులు కాసి వాడికి ఆదా వస్తున్నదండి వారి కుటుంబాన్ని కాకుండా ఇంకా మిగిలిపోతున్నదండి డబ్బు అప్పుడు ఈ విధంగా జరుగుతుంటే ఏమైనా తెలుసండి ఆ గ్రామంలో రెండు పార్టీలు ఏర్పడి కొట్లాడుకున్నారండి ఒక పార్టీలో ఈ రైతు చేరాడండి చేరి అవతల పార్టీని కొట్టారు వాడు సీరియస్గా దెబ్బల తగిలిని అందరిని అరెస్ట్ చేసి విచారణ చేసి వీడికండి రెండు సంవత్సరాలు జైలు శిక్ష వేశారండి ఎవరికి రైతుకి రెండు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే జైల్లో కూర్చున్నాడు ఇంటి దగ్గర ఎట్లా చెప్పండి కుటుంబం భార్య చాలా దుఃఖిస్తున్నది ఐదు రూపాయలు ఉంటే కానీ ద్రాక్ష తోట దున్నటానికి లేదే అదే దున్నకపోతే విత్తనం వేసినా కూడా నిరుపయోగమే ఆయన గారు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఎట్లా అని చెప్పి ఆలోచిస్తూ భర్త గారికి ఉత్తరం రాసిందండి జైల్లో ఏమండి మీరు చేయిరాని పని చేసి అక్కడ వెళ్ళి కూర్చున్నారు కుటుంబ విషయం ఏమంటారు ఐదు రూపాయలు క్యాష్ ఉంటే కానీ దున్నటానికి లేదే ఇప్పుడు ఎక్కడి నుంచి తేగలను నేను తిండికే లేకుండా అవస్థపడుతుంటే మీరు వెళ్ళి అక్కడ కూర్చున్నారే ఏదైనా ఉపాయం చెప్పండి అని రాసిందండి భర్తగారు జైల్లోంచి జవాబు ఇచ్చాడు అమ్మా దిగులు పడద్దు మన పొలానికి ఈశాన్య భాగంలో తల్లి చూడు ఒక బంగారపు చెంబు దాచిపెట్టాను నేను అన్నట్లు బంగారపు చెంబు అక్కడ ఈశాన్య భాగంలో దాచిపెట్టాను అది తవ్వుకుని దాన్ని అమ్ముకుని లక్షణంగా మీ కుటుంబాన్ని అవన్నీ కూడా చక్కగా పోషించుకోండి అని చెప్పి అక్కడ నుంచి జాబు రాశాడండి ఎవరు భర్త అయ్యా మనం జాబులు రాస్తే ఎవరు చదవరు కానీ జైల్లో రాస్తే దొంగలు అది సూపరింటెంట్ చదువుకుంటాడండి ముందుగా ఆ సూపరింటెంట్ చదివితే బంగారపు చెంబు లక్షలు లక్షలు ఖరీదవుతుంది ఎక్కడి నుంచి వచ్చింది ఈ గోల్డ్ ఈ కంట్రోల్ ఉంది కదా అది ఎక్కడి నుంచి సంపాదించాడు ఇంత బంగారం తెలుసుకుంటే మంచిదని అసలు ఆ చెంబు ఉన్నదో చూడాలని పది మంది పోలీసు వాళ్ళు పది మడకలు మడకలు అంటే నాగేళ్ళు తీసుకుని బయలుదేరాడండి ఇసు అడుగులోతు దున్ని నాలుగు సాళ్ళు నాలుగు సార్లు బాగా దున్నాడండి దున్నితే బంగారపు చెంబు లేదు పాడు లేదండి దొరకలేదండి ఇంకా దొరకకపోతే ఏం చేస్తారు పోలీసులు వెళ్ళిపోయినారండి భారీ గారు జాబు రాసింది ఏమండి ఒక పైసా ఖర్చు లేకుండా పోలీసులు దున్ని పారేశారు అన్నారు ఆయన జవాబు లక్షణంగా పైరు పెట్టుకుని బతకండి అన్నాడు బతకండి చూడండి వాడు జైల్లో కూర్చుని పోలీసుల చేత పనిచేయించాడు చూడండి వాడు వాడికి ఎంత నాక్కు ఎంత జిత్తు చూడండి వాడికి అతను బంగారు చెంబ పాడా ఏమి లేదండి ఇదంతా ఎందుకు చెప్పినానంటే ఎంత దున్నితే అంత ఫలితం వస్తుందండి కనుకనే క్షేత్రం అనేటువంటి పదం చాలా సమయోచితంగా ఉందండి ఏది ఈ హృదయానికి క్షేత్రం అది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం అని చెప్పి చక్కగా ప్రారంభిస్తూ ఇప్పుడు సద్గుణములు ఇరవై సద్గుణం ఇది వరకు చెప్పండి ఈ అధ్యాయం ఇరవై ఆరు ఏమిటి చెప్పండి అద్వేష్ట సర్వభూతానా మైత్రణ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే ఈ విధంగా ఇరవై ఆరు ఇప్పుడు కొత్త లిస్టు ప్రారంభం అవుతున్నదండి చూడండి అమానిత్వ అదంభిత్వం అహింసం ఇదంతా ఎందుకో తెలుసు అండి క్యారెక్టర్ బిల్డింగ్ అది వితౌట్ ది బిల్డింగ్ ఆఫ్ క్యారెక్టర్ ఇట్స్ ఇంపాసిబుల్ టు రియలైజ్ గాడ్ చూ దేవుని పొందాలి పొందాలి అని అందరికి అభిలాష ఉంది కానీ వాట్ ఈస్ ది వే టు రీచ్ గాడ్ చెప్పండి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానము జ్ఞేయమని చెప్తాడు జ్ఞేయం అంటే గాడ్ చూ దేవుడు అని జ్ఞేయం జ్ఞానము ది వే టు రీచ్ గాడ్ అందరూ దేవుడు దేవుడు అని చెప్పి నాకు కావాలి దేవుడు అని చెప్పి అంటున్నాడే కానీ బట్ హౌ టు రీచ్ గాడ్ వారిని పొందటం మంచిది ఎట్లా పొందగలరు మీరు ఇప్పుడు చెప్పండి విజయవాడ వెళ్ళాలి విజయవాడని ఊర్చి ఊరికి అనుకుంటూ ఉంటే ఎట్లాగండి వాట్ ది వే టు రీచ్ విజయవాడ అదండి ముఖ్యం మనకి కనుక నా శ్రీకృష్ణవరమాత్మ వే చెప్తున్నాడు దారి ఎరడి ప్యూరిఫికేషన్ హార్ట్ అది హృదయ పవిత్రత కోసం కొన్ని చక్కని గుణాలు నిన్న నిన్న పన్నెండు అధ్యాయులు చెప్తున్నారు ఇప్పుడు పదమూడు అధ్యాయులు మళ్ళీ కొత్త లిస్టు చెప్తున్నారు అవి కనుక ఆలోచించి మన హృదయాన్ని పవిత్రం చేసుకుంటే ఎనఫ్ అంతే ఇంకా కొత్తగా ఏమి లేదండి మోక్షానికి మార్గం ఈ మనస్సు నిర్మలం అయితే చాలు ఎందుకో తెలిసిన దేవుడు అనేవాడు ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనూ ఇంకెక్కడో ఆకాశంలోనే ఉండి మన హృదయంలోకి దిగి రావటం అనేది కలలో కూడా లేదండి సరే ఎక్కడో ఉండి ఇక్కడ రావటం కాదండి గాడ్ ఈజ్ ఆల్రెడీ హియర్ యూ హ్యావ్ ఫర్గాటన్ అది జీవుడు మర్చిపోయినాడండి దేవుడు లేకపోతే అసలు జీవుడు మాత్రం ఎట్లా వస్తాడు చెప్పండి జీవుడు దేంతో ఏర్పడ్డాడు శరీరము మనస్సు ఆత్మ ఈ మూడు ఉంటే గాని ఒక ఎంటిటీ ఒక జీవుడు అనేవాడు ఏర్పడడానికి లేదండి దేవుడు అనేవాడు తప్పకుండా ఉండికి రాలి ఒక వ్యక్తిలో మరి ఆ దేవుడు ఇంత సమీపంలో ఉండి కూడా ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు వాడు చెప్పండి బాహ్యమైనటువంటి ఎన్నెన్నో క్రియాకలాపాలు చేస్తున్నాడు కానీ ఈ నియరెస్ట్గా ఉండి తన స్వరూపంగానే ఉన్నటువంటి దేవుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు కారణం దేర్ ఇస్ నో ప్యూరిటీ అది అర్థం మంచిదేనండి కానీ దుమ్ము చేత కప్పబడింది అందుచేత శరీరం మన మనసులోనండి ఏ విధంగా తయారు చేసుకోవాలంటే దుర్గుణములు లవలేషం కూడా లేకుండా అన్ని సద్గుణములు ఉండాలి సద్గుణములు ఉంటే అక్కడే మోక్షం సుచరం వశిష్ట మహర్షి చెప్తున్నాడు మోక్షో నవసృే పాత భూతలే మోక్షోహి చేతో విమలం సమ్య జ్ఞాన విబోధితం రామచంద్ర మోక్షం ఎక్కడో ఇతర చోట ఉందని అనుకోవాక నిర్మలమైన మనస్సే మోక్షం అని చెప్పి ఘంటాపదంగా చెప్పినాడు ఎవరు వశిష్ట మహర్షి మన కర్తవ్యం ఏమిటి నాట్ టు రియలైజ్ గాడ్ బట్ టు మేక్ అవర్ మైండ్ ప్యూర్ మన మనస్సును నిర్మలంగా చేసుకుంటే చాలండి ఒక చిన్న దృష్టాంతం చెప్తాను పూర్వకాలం ఒక రాజు ఉండేవాడు అందరు రాజులు మోస్తరు కాదండి భగవద్గీత ఎప్పుడు చదువుతూ ఉంటాడండి ఆ రాజు పూర్వజన్మ సంస్కారం చాలా బాగుంది ప్రతిరోజు గీతాపారాయణం చేస్తుంటాడు ఆయనకు ఒక సంకల్పం కలిగింది ఏమిటంటే మానాడు యుద్ధక్షేత్రంలో రథం మీద కూర్చుని కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్నటువంటి దృశ్యం నా ఇంట్లో గనక చిత్రం వేసుకుంటే బొమ్మ ప్రతిరోజు దర్శనం చేసుకుని గీతా దర్శనం ఎంతో ఆనంద పొందుతాననే అభిప్రాయం కలిగిందండి ఎవరికి ఈ రాజుగారికి వెంటనే మంత్రిని పిలిచాడు మంత్రి గారు మన దేశంలో ఉన్నటువంటి పెయింటర్స్ పెయింటర్స్ అంటే చిత్రకారులందరినీ పిలిచి పరీక్ష పెట్టండి ఇద్దరిని ఎన్నుకోండి ఫస్ట్ మార్క్ బాగా వచ్చినటువంటి వారిని హేమా హేమేలు ఇద్దరిని ఎన్నుకోండి ఎగ్జామినేషన్ పెట్టండి ఆ ఇద్దరిని నా దగ్గర పెట్టండి అన్నాడు రౌదు రాజుగారు మంత్రి అట్లాగే టెస్ట్ ఎగ్జామినేషన్ పెట్టి ఇద్దరిని మెరికల్ వంటి వారిని ఏరుకున్నాడండి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి రాజా ఇదిగో వీళ్ళిద్దరు హేమ హేమీలు చిత్రరచన చేశారంటే న్యాచురల్గా ఉంటుంది వీళ్ళిద్దరూ అని చెప్పి వెంటనే వాళ్ళిద్దరిని పిలిచి నా వెళ్ళారా నా అంతఃస్ఫురంలో రెండు గోడలు ఉన్నాయి ఆపోజిట్గా ఇటు ఒక గోడ ఇటు ఒక గోడ తెల్లగా ఉన్నాయి మీరేం చేయాలంటే గీతా చిత్రం రథం మీద కూర్చొని కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధ చేస్తున్నటువంటి గీతా బోధ చేస్తున్నటువంటి దృశ్యం ఇటు గుర్రాలు అటు సైన్యం ఇవన్నీ కూడా దాంట్లో చిత్రించాలి ఆరు మాసములు టైం ఇచ్చినాను మీ ఇద్దరిలో ఎవరి ఎవరికి ఫస్ట్ మార్క్ వస్తుందో అనగా ఎవరి చిత్రం అద్భుతంగా ఉంటుందో ఏ ఐదు వేల రూపాయలు పారితోషికం ప్రైజ్ అని డిక్లైర్ చేశాడండి ఐదు వేల రూపాయలు పారితోషికం ప్రైజ్ వస్తుందని చెప్పి చెప్పేశారు ఇక చూడండి ఈ ఆరు మాసం మీరు ఇళ్ళకక్క వెళితే వెళ్ళొచ్చు లేకపోతే ఇక్కడే భోజనం రాజభోజనం పెడతానన్నాడు మీకు కావాల్సిన రంగులు ఇవన్నీ కూడా నేను సప్లై చేస్తాను అన్నాడు చూడండి ఇద్దరు డివైడ్ చేసుకున్నారు ఈ గోడ ఈయన తీసుకున్నాడు ఈ గోడ ఇంకొక ఆయన తీసుకున్నాడు చూడండి ఒక టైం ఫిక్స్ చేసినారు అప్పటి నుంచి మొదలు పెట్టారండి ఇద్దరు చూడాలి మొదలుపెట్టి ఈయన ఎంత చక్కగాకి ఇస్తున్నాడు అంటే బొమ్మ ఆరు నెలలు కదండి ఈ ఆరు నెలల లోపల మోస్ట్ న్యాచురల్గా ఆ భగవద్గీత చిత్రం అంతా వేశాడండి ఆయన ఆరు నెలలు పూర్తి అయిన తర్వాత జడ్జెస్ వచ్చారండి నలుగురు జడ్జెస్ న్యాయం అంటే ఫస్ట్ మార్కు ఎవరికి ఏం చెప్తే సెటిల్ చేయడానికి న్యాయ నిర్ణయతలు నలుగురు వచ్చారండి ముందు అయితే ఇటువైపు కర్తెను ఇటువైపో కర్తెను అంటే తెర వేశారండి ఎందుకంటే వీడు వేసిన బొమ్మ వాడు కాపీ చేస్తాడేమో ఆ పూర్వకాలం కూడా కాపీలు ఉన్నాయండి అందువల్ల తెర వేసేసారండి తెర వేస్తే వీడు బొమ్మ వీడు వాడి బొమ్మ వేడు జడ్జెస్ వచ్చి ముందు ఇది తెరిచారండి ఇది తెరిచేటప్పటికీ ఆ జడ్జెస్ నలుగురు ఎటువంటి నిర్ణయం చేసినారంటే ఇక జగత్తులో ఇంతకు మించి ఎవరు వేయలేరు మోస్ట్ న్యాచురల్ సాక్షాత్ కృష్ణ పరమాత్మ అవతరించినట్టుగానే ఉంది అర్జునుడు ఇక్కడ ప్రతిష్టింపబడినట్టుగా ఉంది గుర్రాలు ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉన్నాయి ఈయనకే ఫస్ట్ మార్క్ ఇస్తామని చెప్పి జడ్జెస్ మనస్సులో అనుకున్నారండి మరి వీడిది చూడాలి కదా వీడి తెర తీసి వీడి పరిస్థితి ఏమిటో చెప్తాను వినండి వీడు ఈ ఆరు నెలలు అసలు బొమ్మే గీయలేదండి బొమ్మే తాకలేదు ఒక గాజు పెంకు తెచ్చుకున్నాడండి ఎక్కడో గాజు పెంకు తెచ్చుకుని ఈ గోడంతా రుద్దటం మొదలు పెట్టాడండి ఊరికే రుద్దీ రుద్దీ రుద్దీ నొమ్మగా అద్దం మోస్తరు తయారు చేశాడండి వాడు ఆరు నెలలు చేసిన పని బొమ్మ గీయలేదండి బాగా గట్టితనం ఇదంతా కూడా బాగా గరుకు గరుకుతనం రఫ్నెస్ అంత తీసేసి ఎట్లా తయారు చేశారంటే నొన్నగా అద్దం మోస్తుంది తయారు సాక్షాత్ అర్థమేనండి ఎప్పుడు జడ్జెస్ ఈ తెర తీసేశారో ఈ ఎదురుగుండా ఉన్న చిత్రం ఈ అద్దంలో ప్రతిబింబించిందండి అప్పుడు జడ్జెస్ అనుకున్నారు ఆహాహా వండర్ఫుల్ వండర్ఫుల్ వీడు గోడ మీద వేశాడు వీడి గోడ లోపల వేశాడ్రా వీడు గోడ వీడు రంగులతో వేశాడు వీడు రంగులు లేకుండానే వేసి పారేశాడ్రా వీడు దేశ గడిస్తే ఫస్ట్ మార్క్ అన్నారండి దీనికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి బొమ్మిచ్చారండి సుజారా ఏంటండి వీడు చేసిన పని ఏమైనా బొమ్మ గీశాడా ఏమి లేదు గోడను శుద్ధం చేశాడు అదేవిధంగా బొమ్మ అనేది ఆల్రెడీ ఇక్కడ ఉండదండి మన హృదయంలో బొమ్మ అనేది గీయవలసిన పని లేదు కృష్ణుడు అక్కడే ఉన్నాడు సుజార మీకే ప్రమాణం ఏమిటి సర్వస్వహం హృదయ సన్నివిష్టో మతస్మృతి అపోహనంచ భగవద్గీతలో చూడండి సమస్త శరీరములో నేను సాక్షిభూతంగా ఉన్నానని గీతలో చెప్పాడు కదా ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి స్వశరీరే స్వయం జ్యోతి స్వరూపం సర్వసాక్షిణం స్వశరీరే నీ శరీరంలోనే సాక్షిభూతంగా ఉన్నాడు అని చెప్పి ఘోషిస్తున్నాయి ఉపనిషత్తులు ఎవరు చూడగలరు క్షీణదోషాంతి నేతరే మాయయా పాపం తొలగని వారు చూడగలరు అని చెప్పి ఉపనిషత్తులు చెబుతున్నాయి కనుక మనస్సును నిర్మలం చేయటం ఇప్పుడు మనం చేయవలసిన పని అందుకొని శ్రీకృష్ణ పరమాత్మ ఈ మనోనైర్మల్యం కోసం కొన్ని ఇరవై సుగుణములు చెప్తున్నారు దాని గురించి విచారణ చేస్తాం ఈ అధ్యాయంలో సారభూతమైన ముఖ్యమైన విషయం ఇదేనండి చక్కని వేది కొన్ని కొన్ని సంక్షేపంగా చెప్తాను ముందు ఈ గుణాల గురించి బాగా నేర్చుకుంటాం మనం చూడండి ఎన్ని గుణాలు చెప్పండి ఇరవై అమానిత్వమదం అహింసాచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ ఒక్కొక్క దాన్ని విచారిస్తే నిజంగా ఆనందం కలుగుతుందండి అమానిత్వం ఏమిటండి అమానిత్వం అంటే ప్రజలు జనులకండి అభిమానం దేహాభిమానం మమత్వం అహంకారం ఘనీభవించి ఉన్నదండది అందుచేత జనులకండి ఏమీ లెక్కలేదండి నేను గొప్ప అభిప్రాయం వాళ్ళకి కలిగిందండి సార్ పెద్ద ధనవంతుడు అనుకోండి ఇంకా ఏదో సౌందర్యవంతుడు అనుకోండి ఏమని అనుకుంటారు నేను ఈ ప్రపంచంలో అందరికంటే నేను చిరోమని నేను చాలా గొప్పవాణ్ణి నేను అనుకుంటానండి ఒక చిన్న విషయం మీరు ఆలోచించండి చెప్తాను మానవుడు ఈ దేహం ఎంత గొప్పదైనప్పటికీ తర్వాత ఏమైపోతుంది చెప్పండిది ఒక రాజు ఏం చేసినాడు తెలుసుడి తన మంత్రిని పిలిచి ఓ మంత్రి నా రాజ్యంలో ఉన్నటువంటి చనిపోయిన దేహాలు తీసుకురాండి అన్నాడండి చనిపోయి బతికున్న దేహాలు కాదు చనిపోయిన దేహాలు తీసుకురాండి అన్నాడు ఈ రాజుగారు ఉండి అది బళ్ళు వెంట తీసుకుపోయి దారిలో ఏది చనిపోయినా చూడండి కుక్క చనిపోయింది కుక్క దేహం దాంతో గాడిద చని చచ్చింది గాడిద దేహం వేసుకున్నాడు ఇంకో చోట పిల్లి ఇంకో చోట ఎలుక ఈ విధంగా చచ్చిన దేహాలన్నీ ఐదు ఆరు బళ్లలో వేసుకుని తీసుకొచ్చాడండి తీసుకొచ్చాడు ఎక్కడోనండి దారిలో శుభానంలో ఒక మనిషి శరీరం కూడా చచ్చిందండి అక్కడ ఆ మనుష్య శరీరం కూడా బండిలో వేసుకున్నాడు తీసుకొచ్చాడండి రాజా మీ ఆజ్ఞను నేను శిరసా వహించినాను చచ్చిన దేహాలన్నీ మాకు కనిపించినని పట్టుకొచ్చానన్న నా కాదుగానే ఇవన్నీ మార్కెట్ మార్కెట్కి తీసుకుపోయి అమ్మేవాయి అన్నాడు ఎవరు ఈ ఈ బళ్ళ నిండా అన్ని శరీరాలు చచ్చిపోయిన శరీరాలు ఇవన్నీ తీసుకెళ్లి మార్కెట్లో అమ్మేయమన్నాడు ఎవరు రాజుగారు మంత్రి గారు ఏమైందో తెలుసు మార్కెట్లో అందరూ అన్ని శరీరాలు కొన్నారే కానీ మనిషి శరీరం ఎవరు కొనలేదండి ప్రతివాడు నాకొద్దు నా కొద్దు నా కోడి కోడి శరీరం పెరుక్కున్నాడు ఇంకొక ఆయన ఎందుకంటే అవన్నీ ఉపయోగిస్తాయి మనిషి శరీరం నాకొద్దు నా కొద్దు అని అందరూ తిరస్కరించారండి చూడండి ఒకరికి ఒక్క మనిషి శరీరం మాత్రం బండిలు వేసుకుని తీసుకొచ్చాడు మంత్రి రాజా అన్ని శరీరాలు అమ్ముడు ఒక మనిషి శరీరం ఎవరు కొనలేదు అన్నాడు కొనకపోతే ఉచితంగా ఇచ్చేయమన్నాడు ఉచితంగా ఇచ్చేసేబో మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మీరేం డబ్బే ఇవ్వక్కర్లేదు ఫ్రీగా తీసుకుపోయి ఇంట్లో దాచుకోండి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇరవై సుగుణములు చెబుతూ మొట్టమొదట అమానిత్వం అభిమానము గర్వము ఇవి లేకుండా ఉండవాలని చూడమన్నారు దానికి దృష్టాంతం చెప్తున్నాను చూడండి షా షా అనేటువంటి తలకట్టు కనుక నిటారుగా ఉండి పైకి లేస్తే పక్కన వా గనక పెడితే శవ అట్లా కాకుండా ఆ తలకట్టు వంగితే చూడండి వంగి షీ చూ గుడి గుడి పెట్టండి షీ పక్కన వా పెడితే ఏమవుతుంది చెప్పండి శివ ఆహా ఎంత భేదం చెప్పండి శవానికి శివకి శవకి ఎంత భేదం అదేవిధంగా ఎప్పుడు వినయ విధేయతలు మాన మానవుడికి కలుగుతాయో అప్పుడు అండి ఎంతో మార్పు వస్తుంది నిరభిమానం నిరహింకారం అమానిత్వం పశ్చిమ దేశంలో గొప్ప సైంటిస్ట్ ఉన్నాడండి వారి పేరు మీకు అందరికీ తెలుసు న్యూటన్ న్యూటన్ వారి గొప్పతన ఏమిటి తెలుసు ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడండి ఆయన దాని ముందు ఎవరు కనిపెట్టలేదు ఏమిటంటే ఒక రాయి గనక వదిలితే కింద పడుతుందండి రాయి వదిలితే కింద పడుతుంది పండు రాలితే కింద పడుతున్నది మనిషి జారితే కింద పడుతున్నాడు ఎందుకు అని అడిగితే ఎవరు చెప్పలేకపోయినారండి దాని ముందంతా వీరు కనిపెట్టారు ఒక సిద్ధాంతం భూమికి ఆకర్షణ శక్తి ఒక లా పనిచేస్తున్నది శాసనం ది లా ఆఫ్ గ్రావిటీ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అందుచేత పండు కానీ రాయి కానీ మనిషి పడితే కింద పడుతున్నారు అని చక్కని సిద్ధాంతం లోకానికి ఎంత చక్కగా వెల్లడి చూడండి వారి కీర్తి దిగంత వ్యాపించిందండి ఎవరి కీర్తి చెప్పండి న్యూటన్ చాలా మంది వారి దగ్గరికి వెళ్ళి ఏమండో జగద్విఖ్యాతి పొందేశారు మీరు మీ ప్రజ్ఞ అపారమైందని చెప్పి స్తోత్రం చేస్తుంటే వారు ఏమన్నారో చూడండి ఐ హామ్ ఓన్లీ ఎ చైల్డ్ అంటారు ఐ హోన్లీ ఎ చైల్డ్ పికింగ్ అప్్యూ పెబుల్స్ ఆన్ ది షోర్స్ ఆఫ్ ది జైగాంటిక్ పోర్షన్ ఆఫ్ ట్రూత్ అన్నాడు సత్యం మహాసముద్రపు ఒడ్డున నాలుగు చిల్లిగా వాళ్ళు నేను చేసిన ఘనకార్యం ఏమిటయ్యా అని అడుగుతాడు చూడండి ఎంత నిరభిమానండి మళ్ళీ చెప్తున్నాను I am only a child, picking up a few pebbles on the shores of the gigantic ocean of truth. Sathya mani, maha-samudra buddhuna naluku cillikavale erukkunna. Antha maha, vikyatikali gini tko nti scientist in yotan, yanta nirabhimana vachudu nandadi. Kanika hanumanthun degira, ito nti maha-mahul degira manu chakka niritsukavala nandadi. Yanta o venaya vithayetan, mir yanta goppovara hai na ugakha. ఆ భగవంతుని దగ్గర పెద్దల దగ్గర ప్రతి వారి దగ్గర కూడా వినయ విధేతలు మోడెస్టీ అంటారు ఇంగ్లీష్లో మోడెస్టీ ఏ అది చాలా ముఖ్యమైనది పెద్దలు చెప్తున్నారు టు బి హంబుల్ టు సుపీరియర్స్ ఈజ్ డ్యూటీ చూడు బాగా అండి టు బి హంబుల్ టు సుపీరియర్స్ ఈజ్ డ్యూటీ టు బి హంబుల్ టు ఈక్వల్స్ ఈజ్ కర్టీ టు బి హంబుల్ టు ఇన్పీరియర్స్ ఈజ్ నోబుల్ నెస్ అన్నారు పెద్దల దగ్గర కానీ మధ్యస్థుల దగ్గర కానీ చిన్నవారి దగ్గర కానీ ఎంతో వినవి చేతుల్లో ఉండటం వారి యొక్క ఘనతను ఇంకా ఇనుమడింపజేస్తే గానీ తగ్గించదండి సరే అందుకనే అమానిత్వం ఎంతో టైం లేదు సంక్షేపంగా విచారణ చేస్తాను అదంభిత్వం అహింసం అదంభిత్వం దంభం దంభం అంటే ఏంటండి ఈ అహంకారంలోనే ఒక రకం నేను గొప్పవాడును అని చెప్పి అహంకరించటం అన్నమాట ఇది సరే అందరు చాలా మంది ఇప్పుడు అనేక మంది ప్రపంచంలో ఉన్నారు కదండి తాను ఒక్కడే గొప్ప అని ఎట్లా చెప్పుకోగలడు చెప్పండి అందరిలో కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదండి ఒకరే నేను గొప్ప అని అనుకుంటాడు ఒక రాజు ఏం చేశాడో తెలుసండి తన దగ్గర ఆ ఉండే పండితులందరినీ పిలిచాడండి పండితులందరూ పిలిచి ఓ పండితుల నా మీద భారతం రాయండి అన్నాడండి నా మీద భారతం రా ఆశ్చర్యం భారతం అనేది జరిగినటువంటి సంఘటనే కానీ ఒకరి మీద భారతం ఎవరు రాస్తారండి ఆయనకి బాగా కొవ్వెక్కిందండి అహంకారం కలిగి ఈ దంభం కలిగి పండితులందరినీ ఆజ్ఞాపించాడు అందరిని పేల్చి ఓ పండితులారా నా మీద భారతం రాయండి అన్నాడు మారు మాట్లాడు ఆరు నెలలు టైం ఇచ్చాను మీ భోజన సామాగ్రి అంతా పంపిస్తాను నా మీద పద్దెనిమిది పర్వాలు భారతం రాయండి అన్న మాట్లాడద్దు మీరు కనుక రాకపోతే బహిష్కరిస్తాను ఆ స్థానంలో మిమ్మల్ని ఉంచేది లేదు అని చెప్పేస్తే పాపం ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పండితులంతా ఆలోచిస్తున్న ఇది ఎక్కడ వచ్చింది కర్మ ఒకడి మీద భారతన రాసేది ఏంటి భారతం అనేది ఏదో జరిగింది కదా ఒక సంఘటన ఈయన ఏమిటో మన ఆధ్యాప మారు మాట్లాడుతున్నాడు రాయకపోతేనేమో ఉద్యోగాలు పెరిగేస్తున్నాడు అని చెప్పి అందరూ ఆలోచనలో పడ్డారు ఎవరో పండితులు ఐదు నెలలు పూర్తయిందండి ఈయన భోజన సామాగ్రి పంపిస్తున్నాడు పండితులంతరీ బాగా శుభ్రంగా భోజన చేస్తున్నారండి ఐదు అయిన తర్వాత పండితుల నాయకుడిని పిలిచాడండి ఎవరు రాజుగారు ఏమండి భారతం రాస్తున్నారా ఎన్ని పర్వాలు పూర్తి నా మీద అన్నట్టు స్వామే కలం పెట్టామండి పేపర్ మీద రెండు సందేహాలు పట్టుకున్నాయి అందువల్ల మేము ఆ సందేహాలు తీర్చలేకట్లాగే ఉన్నాం ఇంతవరకు ఏం మొదలు పెట్టి ఏమిట సందేహం ఉన్నారు భారతము పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు మీరేమో భారతం రాయమన్నారు మరి దేవరవారు పన్నెండు సంవత్సరాలు ఏ అరణ్యంలో ఉంటారో మాకు తెలియదు ఏ వేషం వేస్తారో అది మాకు తెలియదు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని చెప్పి ఇంతవరకు అప్పుడు అన్నాడు నా మీద భారతం రాయాలంటే నేను పన్నెండేళ్ళు అరణ్యంలో ఉండాలన్నాడు తప్పకుండా ఉండాలండి అట్లయితే వద్దులేండి అన్నాడండి వాళ్ళు ఇక ఎంత మాట్లాడుతున్నాడు చూడండి తన మీద భారతం ఏంటండి ఈ విధంగా అక్కడక్కడండి దంభం అహంకారం పెరిగిపోయిందండి అటువంటి వాళ్ళండి శాంతి దొరకదండి వాడు కనుక శ్రీకృష్ణ వర్మ అవన్నీ దులిపి అవతల పారేమన్నాడు దొరుకునాలు ఒక్కొక్క సుగుణం ఆలోచిస్తుంటే ఎంత అద్భుతంగా అహింస క్షాంతి శాంతి అంటే ఏమిటండి ఓర్పు ఈ ఆధ్యాత్మిక విషయంలో ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే అనేక ఒడిదుడుకులు రావచ్చండి సరే ఏదైనా దారిలో కనుక కష్టాలు వస్తే డోంట్ ఫియర్ అది నిరుత్సాహ ఎందుకంటే మన యొక్క లక్ష్యం ఏడు చెప్పండి భగవంతుడు ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ దారిలో ఏమొచ్చినప్పటికీ ఫైట్ ఫర్ ది బెస్ట్ ఇది వరకు మీరు చెప్పాను ఈ మాట అద్భుతమైనటువంటి లక్ష్యం మనం ఎదురుకుండా పెట్టుకున్నాం ఏమిటి రియలైజేషన్ ఆఫ్ గాడ్ ఈ దారిలో ఏవైనా అవాంతరాలు వచ్చినా ఎవడైనా స్తోత్రం చేసినా ఎవడైనా నిందించినా ఏది వచ్చినప్పటికీ నాట్ కేర్ చూడండి వివేకానంద స్వామి చూడండి కొందరే సత్యుంగు తుందులను కాని తక్కిన వారలు గనుడ నిన్ను జేరి నవ్విన లక్ష్యం బుసేయబో డోంట్ క్యా ఎవరైనా మిమ్మల్ని గుర్చి నవ్విన హేళన చేసిన పేనో హీట్ అంటాడు చూడండి కనుక ఈ ఆధ్యాత్మిక విషయంలోనండి క్షాంతి క్షాంతి అంటే ఓర్పండి చదువు సహనం ఉండాలండి సహనం ఏమి ఇతరులు ఏమన్నా అనుభాక మన యొక్క హృదయం పవిత్రంగా ఉండి ఆ భగవంతుని యొక్క నమ్ముకుంటే మనకి ఏది మా అడ్డు వచ్చినప్పటికి కేర్ చేయకూడదండి ఎందుకంటే మన యోగక్షేమాలు మహనీయుడు జాగ్రత్తగా చూస్తున్నారు చూడండి అనన్యాస్తింత ఎంతో మాం ఏ జనా పరియుపాత నిత్యాయుక్తం యోగక్షేమం వహం పశ్చిమ దేశంలో మీరందరూ పేరు వినుంటారు సోక్రటిస్ చూ అనే గొప్ప విజ్ఞానవేత్త తత్వవేత్త అండి ఫిలాసఫర్ ఉన్నాడండి వారు ఎంత గొప్పవారంటే వారి జీవితంలోనండి ఇటువంటి శాంతి మొదలైన గుణాలన్నింటినీ అభ్యసించాడు అండి ఆయన ఆయన ఊరికే వాచా వేదాంతం కాదండి నిత్య జీవితంలో ప్రేమ దయ కరుణ క్షమ ఇవన్నీ కూడా బాగా అభ్యాసం చేశారండి సహనం ఓర్పు నిజంగా ఓర్పు సబ్జెక్ట్ వచ్చినప్పుడు వారి పేరు ముందుగా చెప్పుకోవాల్సి వస్తుందండి వారు దాంపత్యం సరిలేదండి వీరు ఎంత గొప్పవారో ఎంత శాంత స్వభావంలో భార్య అంత గయ్యాన్ని ఎప్పుడు అరవటం కేకలు వేయటం ఆమెకి రజోగుణం చూచారం వీరికి సత్వగుణం ఇద్దరికి దాంపచ్చు కుదరది పాప ఈయన మహనీయుడు కాబట్టి సర్దుకుపోతున్నాడండి సరే ఇప్పుడు రెండు చేతులు కలిస్తే కదండి శబ్దం వచ్చేది రెండు కలవకపోతే శబ్దమే రాదు అని ఇంట్లో ఏ గొడవ కూడా రావటం లేదండి ఆమె కేకలేసుకుంటుంది కానీ ఈయన మౌనంగా ఉండిపోతాడు ఒకనాడు ఏమైందో తెలుసండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సోకర చేస్తండి ఏదో తీవ్రమైనటువంటి ఆలోచనలో ఉన్నాడండి సరే कल् बा तेज्ने पड़पेम का मेल कोास्त्र विषय गंभीर आलोचि सरी का टाइम भार्य एवं वूर्तईनिंग